ఇప్పుడు కూడా రాగద్వేషాలు బంధిస్తాయి నా నాది నాది కానిది స్వా పరా సో అయం నిజ పరో వేతి గణనా లఘుచేత సాం ఉదారచరితానా వసుధైవ కుటుంబకం విన్న శ్లోకం ఎప్పుడైనా చాలా చిన్న మనస్సు వాళ్ళు వీడు మావాడు వీడు పరాయి అని లెక్క పెట్టుకుంటారు గణన లెక్క పెట్టుకుంటూ ఉంటారు కానీ ఉదారమైన చరితము గలవారు సర్వమునందు ఈశ్వరుణ్ణి దర్శించే వాళ్ళకి మొత్తం జగత్తంతా కూడా మా కుటుంబమే అనుకుంటారు స్వాపరా భేదాన్ని పెట్టుకోరు ఎందుకంటే వీడు స్వా అనుకున్నది అపరా జీవ పరాపరా ప్రకృతుల నుంచి వచ్చినదే పరా అనుకున్నది కూడా పరాయి అనుకున్నది కూడా పరా అపరా ప్రకృతులే ఆ రెండు ప్రకృతుల రూపంగా ఈశ్వరుడే ఉన్నాడు ఈ విషయాన్ని నీవు హే స్పష్టంగా తెలుసుకో యస్మాత్ మమ ప్రకృతి యోనిఃారణం సర్వభూతానా అత అది ఇప్పుడు నా పరాపర ప్రకృతులు రెండు ఈ సకల భూతములకు కారణము అని చెప్పిన ఈ సకల జగత్తునకు నేనే కారణము అని చెప్పినా ఒకటే అయింది రెండో ఒకటే అయింది కదా నేను సకల భూతముల యొక్క పరాపర ప్రకృతులు నావి కాబట్టి అత అహం కృత్స్నస్య సమస్త జగత ప్రభవ ఉత్పత్తి కాబట్టి సకల జగత్తు యొక్క పుట్టుక స్థానము ఎక్కడి నుంచి సకల జగత్తు ఆవిర్భవిస్తుందో ఆ ఆదిధ్యను ఆ కారణము ఉపాదాన కారణము నేనే నా సకల జగత్తు కూడా ఆవిర్భవిస్తూ ఉన్నది దీనికి బొమ్మల పోతన్న గారి ఫేమస్ పోయం ఒక పది జగములు వేలినీడి మరి గొనుచు అంటే సాలిపురుగుని మనస్సులో పెట్టుకుని చెప్పారు సాలిపురుగు ఒకసారి గూడు బయటకు తీసుకొస్తుంది ఇంకోసారి లోపలికి పొచ్చేసుకుంటుంది ఆ గూడంతా తనలో వేసేసుకుంటుంది అలాగే ఈశ్వరుడు కూడా ఒక పర్యాయము అంటే సృష్టి ఎందు సకల జగత్తును తన తన తన బయట ప్రకటిస్తాడు ఈ ప్రళయంలో లోపలకి పొంచు సర్వముదానయి కాబట్టి ఇప్పుడు ఏమైంది ఈ సాలిగూడంతా శాలిపురుగే ఇంకా సాలిపురుగు కంటే భిన్నంగా గూడు అనేది వేరే ఏమీ లేదు అదేవిధంగా ఈ సకల జగత్ రూపంగా ఈశ్వరుడే ఉన్నాడు సర్వముదానై ఆత్మమూలు నర్థిదలంతున్ అని కందపద్యం ఆఖరి పాదం అది మధ్యలో ఇంకేదో మిస్సింగ్ సో ఆత్మస్వరూపంగా ఉన్నాడు అని చూడండి ఎలా చెప్తున్నారు ఆయన ఆత్మస్వరూపంగా ఈ సకల జగత్తుకి అభిన్న కారణమైన అంటే నిమిత్త కారణము కారణము రెండూ తానే అయి ఉన్న ఈశ్వరుడు ఈ వ్యక్తియందు జీవునియందు ఆత్మరూపంగా ఉన్నాడు అటువంటి ఈశ్వరుణ్ణి నేను స్మరిస్తున్నాను అని గజేంద్రుడు అంటాడు ఆ పద్యం గజేంద్ర మోక్షంలో ఆ గజేంద్ర మోక్షంలోనే ఈ శ్లోకానికి అనువాద రూపంగా ఓ పద్యం ఉన్నది ఎవ్వని చే లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు చూడండి మీకు మూల కారణం వచ్చేసింది మొత్తం అంటే పరమేశ్వరు నుంచి పుట్టి పరమేశ్వరుని ఎందు నిలకడగలిగి నిలిచి ఉండి మళ్ళీ పరమేశ్వరునిలో విలీనమైపోతుంది అది అది ఈశ్వరుని యొక్క నిర్వచనం ఎతో ఇమాని భూతాని జాయంతే ఏ నాతా ని జీవంతి ప్రయంత్యభిసంవిశంది తద్విజిజ్ఞాసస్వ తద్బృతి అని తైత్రీయోపనిషత్తు చెప్పిన దానికి ఖచ్చితమైన తెలుగు అనువాదం ఎవ్వనిచే జనించు ఖచ్చితమైన తెలుగు అనువాదం ఇది తెలుగు ఉపనిషత్ అనత్స పద్యాన్ని సో ఈశ్వరుడనగా ఎవరు అంటే ఈ పద్యం చెప్పవచ్చు ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల చాలా అద్భుతమైన పద్యం సో ఈ సకల జగత్తు కూడా సమస్త జగత కృత్స్నస్య అంటే సమస్త సకలమైన జగత్తునకు ఉత్పత్తి నా నుండియే మత్త ప్రభవ మరి ప్రళయము ప్రళయో వినాశ కాబట్టి సకల జగత్తు ప్రళయ సమయంలో అంటే వినాశం పొందే సమయంలో నాలో వచ్చి కలిసిపోతుంది చూడండి జగత్తులో వినాశం అనేది మామూలుగా అందరూ అనుకునే విధంగా వినాశం అనేది ఏదీ లేదు వినాశము అంటే లేకుండా పోవడం లేకుండా ఏది పోదు ఇప్పుడు మనిషి మరణించాడు అనుకోండి ఏమిటి లేకుండా పోయింది ఏదీ లేకుండా పోలేదు ఆ దేహం అక్కడే పడి ఉందిగా ఇప్పుడు డెబ్భై కేజీల బరువు ఉన్నాయని మరణించాడు అనుకోండి ఆ దేహం బరువు ఎంత ఉంటుంది ఇమీడియట్గా డెబ్బై కేజీలు ఉంటుంది అంటే ఒక్క గ్రాము కూడా మీకు తేడా రాలేదు నశించింది ఏముంది నేను కాదండి ప్రాణవాయువు చుట్టూ ప్రాణవాయువేగా ఇప్పుడు గాలి వీచిపెట్టాడు ఇంకా మళ్ళీ పేల్చలేదు దాన్ని మరణము అంట ఈ విడిచిపెట్టినది గాలి ఎక్కడికి పోయినా ఎక్కడికి పోలేదు సర్వత్రా ఉండనే ఉంది ఆత్మచైతన్యానికి నాశము లేదు పుట్టుక లేదు ఆకాశము వంటిది మరి ఏది నశించింది ఏది నశించిందే లేదు అంచేతనే నాశము అంటే మేన మనకి కనబడే రూపంలో కనబడకుండా ఉండడమే అంతే ఎక్కడికి పోదు ఏది పోదు అన్నీ అలాగే ఉంటాయి ఎందుకంటే సర్వము ఈశ్వరునించే వచ్చింది మళ్ళీ సర్వము ఈశ్వరునిలో విలీనముగును కాబట్టి ప్రలయము వినాశము అంటే కనపడకుండుట అని అర్థం అందునే ఆ నాశ్య శబ్దానికి ధాతువు నషిర్ అదర్శనే నష్ అదర్శనే నసిర్ కాదు నష్ అదర్శనే కనబడకపోవడం అనే అర్థం దానికి మనం ఏమనుకుంటాం పుట్టింది అంటే అంతకుముందు లేని పుట్టింది అనుకుంటాం నశించింది అంటే అంతకుముందు ఉన్నది లేకుండా పోయింది అనుకుంటాం ఇవన్నీ కూడా సరైనటువంటి అభిప్రాయాలు కావు ఇప్పుడు కూడా దార్శనిక దృష్టి పౌరాణిక దృష్టి అని రెండు ఉంటాయి దార్శనిక దృష్టి వేరు పౌరాణిక దృష్టి వేరు ఇప్పుడు పౌరాణిక దృష్టితో చూస్తే వీడు పుణ్యం చేసుకున్నాను కొన్ని స్వర్గానికి వెళ్తాడు ఎక్కడో ఉంది స్వర్గం అక్కడికి ఏదో పట్టుకుని వెళ్తాడు ఎవరో మోసుకెళ్తారో ఏదో చేస్తారు లేకపోతే విమానం ఎక్కి వెళ్తాడు అక్కడ సుఖాన్ని అనుభవిస్తాడు ఇది పౌరాణిక దృష్టి ఓ సుఖాన్ని అనుభవించాలి అంటే వీడు విమానం ఏదో ఎక్కి స్వర్గానికి అక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళితే కానీ సుఖాన్ని అనుభవించడం కుదరదు ఇది పౌరాణిక దృష్టి దార్శనిక దృష్టి అలా ఉండదు దార్శనిక దృష్టి ఏంటంటే వీడు పుణ్యం చేసుకుంటే వీడి హృదయంలో ఒక అద్భుతమైన సుఖానుభూతి కలుగుతుంది దాని పేరే స్వర్గం ఇది దార్శనిక దృష్టి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడం అనేది దార్శనిక దృష్టిలో ఉండదు అంటే ఏది స్వర్గమో అది వీడి హృదయంలో ప్రకటమవుతుంది అదే స్వర్గాన సుఖానుభూతి అంచేతనే స్వర్గం అనేది మన హృదయంలో ఇప్పుడు ఇక్కడ కలదు నరకం కూడా మన హృదయంలో ఇప్పుడు ఇక్కడ కలదు ఇది దార్శనిక దృష్టి లోకంలో పౌరాణిక దృష్టి గట్టిగా ఉంటుంది అందరూ పురాణ గాథలు ఈ పురాణ గాథలు సినిమాల ద్వారా మరింత ప్రచారంలోకి వచ్చింది సినిమా వాళ్ళు ఏం చేస్తారంటే ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ టాలీవుడ్ అంటారు వీళ్ళకి ఏదో కథలు కావాలి సబ్జెక్ట్ కావాలి సినిమాలు తీయాలంటే సబ్జెక్ట్ కావాలి సంవత్సరానికి నూట యాభై రెండు వందల సినిమాలు తీస్తారు ఎన్ని ఎక్కడి నుంచి వస్తాయి కథలు అన్నీ కాబట్టి కొంతమంది మహాభారతాన్ని రామాయణాన్ని తవ్వుతూ ఉంటారు వాటిని తవ్వుతూ ఉంటే ఓ కథలు వస్తూ ఉంటాయి అక్కడి నుంచి అలాగా కొన్ని దశాబ్దాల కాలం వాటిని తవ్వి తవ్వి తవ్వి సినిమాలు తీశారు దాంతో సమాజంలో దేవుడి గురించి పురాణ గాథల గురించి ఏమైనా తెలియాలి అంటే సినిమాలో చెప్పిందే సత్యం ఇంకా దాంట్లో సినిమాలో సింబాలిజం అది ఉండదు చాలా డ్రమటైజ్ చేసి పెడతారు ఏదో చేస్తూ ఉంటారు ఈ వాతావరణంలోకి వచ్చి ఇగో ఇలాంటి పాఠం చెప్పాలంటే కూడా ఒకప్పుడు కొంత షేకిగా ఉంటుంది బట్ మీరందరూ చాలా ఉన్నతమైన వివేకం కలవారు కాబట్టి యూ విల్ అండర్స్టాండ్ ఇట్ బట్ ద పాయింట్ ఈజ్ దిస్ కైండ్ ఆఫ్ ఎ డెకాటమి అంటే ఒక ద్వైధీభావము ఉంటూ ఉంటుంది మొత్తానికి ఆ పౌరాణిక దృష్టి వేరు దార్శనిక దృష్టి వేరు స్థల పురాణాలను ఉంటాయి అబో వాటిల్లో ప్రవేశించారంటే మరీ తల తిరిగిపోయేట్లు ఉంటాయి కాబట్టి ఎనీవే ప్రకృతి ద్వయద్వారేణ అహం సర్వజ్ఞ ఈశ్వర జగత కారణం ఇర్వజ్ఞ ఈశ్వరుడు సర్వజ్ఞుడు సర్వము తెలుసున్నవాడు సర్వజ్ఞుడు సర్వము తెలుసున్నవాడు సర్వజ్ఞ శబ్దానికి మరో అర్థం ఉంది సర్వము తానే అయినవాడు తాను చేతనుడైన వాడు సర్వం జానాతర్వజ్ఞ ఉపపదసమాసము అంటారు దాన్ని సర్వచ కర్మధారే సమాసం సర్వము తానే అంటే అపరాప్రకృతి జ్ఞహ జ్ఞానస్వరూపుడు తానే అంటే పరాప్రకృతి క్షేత్రము సర్వము జ్ఞహ క్షేత్రజ్ఞుడు క్షేత్ర క్షేత్రజ్ఞులు కలిస్తే మొత్తం సృష్టింతా వచ్చింది కాబట్టి సర్వము తానే అయి ఉన్నాడు సర్వము దానై అని పద్యం సర్వమును తెలుసుకునేవాడు కూడా తానే ఈ రెండూ కలిసి నా ఈ ప్రకృతి ద్వయము అపరా ప్రకృతి పరాప్రకృతి ఈ రెండింటి ద్వారా నా ప్రకృతే రెండు కూడా నా నుండి ఈ సకల జగత్తు పుట్టి నాయ విలీనమవుతోంది కనుక ఈ సకల జగత్తునకు కారణము నేనే ఇర్థ మంచిది మత్పరతరం న్యత్స్ ధనంజయా మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవా ధనంజయ అని సంబోధన ఓ అర్జున ఎనకారిక చూడండి యథ తస్మాత్ అంటే బికాస్ దేర్ ఫోర్ యత బికాస్ తస్మాత్ దేర్ ఫోర్ ఏమవతారిక అండి అంటే బికాస్ ది ఎంటైర్ యూనివర్స్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ మీ అని అర్థం తెలిసిందండి యత ఇప్పుడు ఈ సృష్టిలో ఏమున్నాయి చెప్పండి పరాప్రకృతి అపరాప్రకృతి ఉన్నాయి అపరాప్రకృతి ఎక్కడి నుంచి వచ్చింది ఈశ్వరు నుంచి వచ్చింది పరాప్రకృతి ఎక్కడి నుంచి వచ్చింది ఈశ్వరు నుంచి వచ్చింది ఇంకా రెండు ఈశ్వరుడే అయితే ఇంకా ఈశ్వరుడి వేరే ఏదైనా లేదు కాబట్టి పరా బికాస్ బికాస్ దేర్ ఫోర్ బికాస్ పక్కన ఏం పెడతారు సృష్టిలో ఉండే పరాప్రకృతి అపరాప్రకృతి రెండూ నా నుండే వచ్చాయి కనుక వచ్చాయి బికాస్ కాబట్టి దేర్ నాకంటే భిన్నంగా మరొకటి ఈ సృష్టిలో ఏదీ లేదు అది ఆ శ్లోకం మత్పరతరం నాణ్యత కించిదస్తి ధనంజయ ఆ శ్లోకంలోకి శ్లోకం కార్యకారణ హేతుహేతుమద్భావం అది హేతువు ఇది హేతుమతు అది ఎలా ఉంది కాబట్టి ఇలా మనం చెప్పగలుగుతాము ధనంజయ ధనంజయ అంటే అర్జునుడికి పేరు ఆయనకి ధనంజయుడు అని పేరు రెండు రకాలుగా వచ్చింది ఆ పేరు ఈ పేర్లు కూడా తెలుసుకోవాలి సంబోధన ఎందుకలా సంబోధించాడు ఒకటేటంటే ఓసారి ధర్మరాజు గారు యజ్ఞం చేయాలనుకున్నారు యజ్ఞం చేయడానికి డబ్బు కావాలి డబ్బులే ఉంది ఖజానానండా డబ్బే కదా అంటే కాదు అది పబ్లిక్ మనీ పబ్లిక్ మనీతో యజ్ఞం చేయకూడదు ఇప్పుడు ఎమ్మెల్యే గారు పబ్లిక్ దేవాలయం సొమ్ముతో పూజ చేసి ఇస్తాయంటే అది తప్పదు తన స్వంత సొమ్ముతో పూజ చేయాలి కానీ దేవాలయం సొమ్ముతో పూజ చేస్తే అలాగే అలా చేయకూడదు స్వంత ధనంతో చేయాలి దానం ఏదైనా చేయాలంటే సొంత ధనంతో చేయాలి ఇప్పుడు అల్లుడు అత్తవారింటికి సంక్రాంతి పండుగకి వెళ్ళి ఆ దానాలు ధర్మాలు ఉన్నాయి అక్కడ ఉండగానే చేసేస్తానంటే అది పద్ధతి కాదు తన తన ఇంటికి వచ్చి చేయాలి కానీ కాబట్టి ఎనీవే సో ధర్మరాజు గారికి డబ్బు కావాలి శ్రీకృష్ణుడితో మాట వరుసగా అంటాడు ఏమో శ్రీకృష్ణుడు యజ్ఞం చేయాలనుకున్నాను డబ్బు లేక మానేశాను అయ్యో అదేవిటమే డబ్బు లేక మానేయడం ఏమిటి శ్రీకృష్ణుడికి తెలుసు ఆ ధర్మం డబ్బులేక మానేయడం ఏమిటి నేను ఉపాయం చెప్తాను అంటాడు ఏమిటా ఉపాయం అంటే చూడు అక్కడ ఒక దుష్టుడు ఒకడు ఉన్నాడు వాడు మీ చెప్పిన మాట వినట్లేదు చక్రవర్తికి సామంతుడు వాడు కాబట్టి వాడిని దారిలో పెట్టాలా అక్కర్లేదా పెట్టాలి వాడిని శిక్షించి దారిలో పెట్టాలి కాబట్టి అర్జునుడిని పంపించు పంపిస్తే చెప్పిన మాట వినని సామంతరాజుని శిక్షించి దారిలో పెట్టినట్టు అవుతుంది వాడు గత కొన్ని సంవత్సరాలుగా కప్పం ఆ కప్పమంతా వసూలు చేసి వాడు అందరినీ దోచిపెట్టి కొంత ధనాన్ని పోగు పెట్టాడు అదంతా పటుకు దక్క వస్తే కప్పాన్ని ఖజానాగా జమ చేసుకోవచ్చు కప్పము అంటే పన్ను అని అర్థం దాన్ని ఖజానాగా జమ చేసుకోవచ్చు వాడు అన్యాయంగా దోచుకొచ్చి దాచిపెట్టిన సొమ్మునంతా యజ్ఞానికి వాడవచ్చు వాడిని శిక్షించి ఆ ధనాన్ని ఈ రకంగా సద్వినియోగం చేయవచ్చు అని చెప్పారు అలాగైతే ఇప్పుడు ఎలక్షన్స్ అయినప్పుడు పోలీసులు పట్టుకున్న డబ్బు ఎక్కడికి పోతుంది ప్రభుత్వానికి వెళ్ళిపోతుంది ఆ రకంగా యజ్ఞం చేయొచ్చు మరి అయితే ఎవరిని పంపించబడే అర్జునుడిని పంపించబడినారు అర్జునుడు వెళ్ళాడు సైన్యాన్ని తీసుకువెళ్ళి ఆ రా ఆ రాక్షసుని శిక్షించి ఈ డబ్బంతా పట్టుకొచ్చాడు ఆ డబ్బంతా పట్టుకొచ్చి ధర్మరాజు గారికి సమర్పిస్తే ఆయన ప్రేమతోటి హే ధనంజయ అని సంబోధించారు ధనం పట్టుకొచ్చేవనాయన అది ఒక కథ అంతే అప్పటి నుంచి ధనంజయుడు అని మహాభారతంలో ఉంది కథ అలాగే గీతలో ఆత్మజ్ఞానాన్ని పొందటానికి కొన్ని అర్హతలు కావాలి ఈ అర్హతలకి సంపద అనే పేరుంది శ్రద్ధా విత్త సమాహితోభూత్వ శ్రద్ధ సమాధానము అంటే చిత్త ఏకాగ్రత శమము ఇంద్రియ నిగ్రహము ఇవన్నీ కూడా ఆత్మజ్ఞానము దీనికి క్యాపిటల్ ఏదైనా బిజినెస్ చేయాలంటే క్యాపిటల్ ఉండాలి ఈ ఆత్మజ్ఞానము అనే మార్గంలో క్యాపిటల్ ఏమిటి అంటే ఈ శమదమాది సంపద అదే సంపద అది మనిషికి సంపద మీ మనస్సు మీ అధీనంలో ఉండటము మీకు దేహం మీద స్వాధీనత ఉండటము మీరు చక్కగా ఆరోగ్యంగా మనస్సు ప్రసన్నంగా ఉండటము అది సంపద ఉంటే బోళంత డబ్బు పోగేసుకుని ఆ డబ్బుతో బెంగపెట్టి కూర్చుంటే దాంట్లో విశ్రాంతి ఉండదు ఏమీ ఉండదు మనిషి తెలుసుకోడు మనిషి తనకు ఏది హితమో దాన్ని తెలుసుకోడు మనిషి యొక్క లక్షణం అలాగే ఉంటుంది ఎనివే కాబట్టి అర్జునుడు ఈ సంపదను అంటే సద్గుణ సంపద దాన్ని అంతని కూడా ప్రోగు చేసుకున్నాడు ప్రోగు చేసుకుని శ్రీకృష్ణుని యొక్క దివ్య ముఖార విందం నుండి సాక్షాత్తుగా గీతామృతాన్ని పొందేటువంటి భాగ్యం ఆయనకి కలిగింది ఆయన ఆ సంపదని అంటే అధికారి సంపద అంటారు సద్గుణ సంపదని పోగేసుకున్నాడు కాబట్టి ఆయనకి ధనంజయ అని పేరు వచ్చింది అది రెండో అర్థం కాబట్టి ఇక్కడ ధనశబ్దానికి డబ్బు అని అర్థం చెప్పాం రెండో అర్థం ఏం చెప్పాము సింబాలిక్ మీనింగ్ చెప్పాము సంపద అంటే సద్గుణ సంపద అని సింబాలిక్ మీనింగ్ చెప్పాము రెండు కూడా అర్జును యొక్క సందర్భంలో వర్తిస్తాయి అసలు మనిషి ధనంజయుడుగా ఉండాలి ధనము చేత జయించబడివాడుగా ఉండకూడదు ఒక ఆయన ఉన్నాడు ధనాన్ని జయించేసాడు అంటే ఏమిటి ధనాన్ని జయించడం అంటే ధనం ఆయన చేతిలో ఉంటుంది ఆయన యథేచ్ఛగా తన తన మనస్సుకి నచ్చిన విధంగా ఆ ధనాన్ని ఖర్చు పెడతాడు ఖర్చు పెట్టడం అంటే అదరవాళ్ళకి ఇచ్చేప్పుడు ఇస్తాడు తను భోగించేప్పుడు భోగిస్తాడు రెండు విధాలుగా ఖర్చు పెడతాడు ధనమును తన వశంలో పెట్టుకుంటాడు తాను ధనానికి వశుడు బానిస కాడు అది ధనంజయ అంటే అర్థం ధనమునకు బానిస కానివాడు ఒక ఆయన డబ్బు పోగేసి దాన్ని కాపల కాస్తూ ఉండిపోయాడు అనుకోండి అంటే అర్థం ఏంటి ధనము ఈయన్ని తన వశంలో పెట్టుకుందనమాట ఈయన కాపలా కాస్తున్నాడు అలా ఉండకూడదు ధనాన్ని మనం యథోచితంగా మన వశంలో పెట్టుకుని ఖర్చు పెట్టుకుంటూ ఉండాలి అని కూడా ఒక సూచన ధనంజయ మంచిది సో మత్ పరతరం నాణ్యత కించిదస్తి ధనంజయ పరతరం గొప్పది అన్యత్ సమానమైనది కించిత్ తక్కువ ఇప్పుడు ఈ లోకంలో గొప్ప సమానము తక్కువ దీనికి ఏదైనా ఒక ఒక రిఫరెన్స్ ఒకటి ఉండాలి కదా ఓకే మిమ్మల్ని మీరు రిఫరెన్స్గా తీసుకోండి తీసుకుని మీకంటే గొప్ప మీతో సమానము మీకంటే తక్కువ ఓకే లోకంలో జనులు ఎలా నాకంటే గొప్ప వాళ్ళని చూస్తే నాకు అసూయ నాకంటే తక్కువ వాళ్ళని చూస్తే నాకు చులకన భావము నాతో సమానమైన వాళ్ళని చూస్తే నాకు అనాదరము అని ఉంటారు తప్పు కదా అది అలా ఉండకూడదు అది ఎలా ఉండాలి మనకంటే ఎక్కువ వాళ్ళని చూస్తే ఆదర బుద్ధి ఉండాలి మనకంటే తక్కువ వాళ్ళని చూస్తే దయ ఉండాలి మనతో సమానమైన వాళ్ళని చూస్తే స్నేహభావం మైత్రి ఉండాలి అని ఇదో వ్యవస్థ ఓన్లండి ఇప్పుడు నేను నేనుంటేమిటి పరాపర ప్రకృతి అంటే ఏమిటి ఈశ్వరుని యొక్క ప్రకృతే నేను నాకంటే గొప్పది అది పరాపరా ప్రకృతే నాకంటే తక్కువది అది పరాపరా ప్రకృతి నాతో సమానమైనది అది పరాపరా ప్రకృతి అరే ఇంక మరి ఈశ్వరుని కంటే భిన్నంగా ఏదైనా మిగిలిందా గొప్పది కానీ సమానమైనది కానీ తక్కువది కానీ నాకంటే వేరుగా ఏదీ లేదు మత పరతరం నాణ్య కించిదస్తి ధనజయ తెలిసిందండి అంటే సర్వము ఈశ్వరుని చేతనే వ్యాప్తమై ఉన్నది ఇప్పుడు చూడండి అపరా ప్రకృతి తీసుకోండి అపరా ప్రకృతిలో పంచభూతాలు ఉన్నాయి ఇప్పుడు మీరు జగత్తుని చూస్తే ఎన్ని పదార్థాలు ఉన్నాయి లెక్కలేనన్ని పదార్థాలు ఉన్నాయి ఇళ్ళు వాకిళ్ళు రోడ్లు పొలాలు ఖాళీ స్థలాలు గుట్టలు కొండలు వంకలు వాగులు నదులు పర్వతాలు ఎన్నెన్నో ఖండాలు ద్వీపాలు ఎన్నెన్నో ఉన్నాయి నీళ్లు జలాశయాలు మడుగులు నదులు సముద్రాలు ఎన్నెన్నో ఉన్నాయి వాయువు సో ఈ సృష్టిలో ఉండే సకల పదార్థములనన్నింటి ఉన్న మూలతత్వములేమిటి అన్నట్లయితే పంచభూతములు అంతే కదా మీరు ఏది తీసుకున్నా పంచభూతములు తప్ప ఇంకొకటి లేదు ఇప్పుడు ప్లాస్టిక్ షాప్ అని ఒకటి ఉంటుంది ప్లాస్టిక్ వస్తువులు అమ్మబడు లోపలికి వెళ్ళారు మీరు బకెట్ తీసుకుంటే ఏమిటది ప్లాస్టిక్ బిందే ప్లాస్టిక్ గరిటే ప్లాస్ అన్ని ప్లాస్టికే మీరు అక్కడ పది వస్తువులు కొన్నారనుకోండి అవో బ్యాగ్లో వేసిస్తాడు అది ప్లాస్టిక్ బ్యాగ్ మీరు పేమెంట్ కూడా ప్లాస్టిక్తో చేయొచ్చు అంటే తెలుసా అది కూడా ప్లాస్టిక్కే క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు ఏవో ఉంటాయి దానికి ప్లాస్టిక్ అని పేరు అది కూడా ప్లాస్టిక్కే ఈ మనుషులను కూడా ప్లాస్టిక్ మనుషులను కూడా అంటారు అంత ప్లాస్టిక్ తప్ప ఇంకేం లేదు ఆ విధంగా దృష్టాంతం అదేవిధంగా ఈ జగత్తులో ఏది చూసినా పంచభూతాలు తప్ప ఇంకేమీ ఈ దేహము పంచభూతాలు కాబట్టి మొత్తం జగత్తుని మొత్తం జగత్తులో ఎన్ని పదార్థాలైతే ఉన్నాయో ఆ పదార్థాలన్నింటిలో ఉండే పరమార్థం ఏమిటి పంచభూతాలు పృథివీ అప్ తేజ వాయు ఆకాశ అయితే పంచభూతాల్లో ఉండే పరమార్థం ఏమిటి పృథివీ ఉందనుకోండి పృథివీ సత్ అసత్ ఉనికి ఎగ్జిస్టెన్స్ అది పృథివీ రూపంలో ఉంది జల సత్తా వాయు సత్తా ఇప్పుడు ముక్కుతోటి ఆఘ్రాణించి ఆ ఉంది అన్నారు అది పృథివీ చేతికి స్పర్శ తగిలి ఆ ఉంది అన్నారు అది వాయువు రసం తగిలి ఆ ఉంది అన్నారు ఆపహ కంటికి కంటితో చూచి ఆ ఉంది అన్నారు అది తేజస్సు చెవితో విని ఆ ఉంది అన్నారు అది ఆకాశం శబ్దగుణకం ఆకాశం కాబట్టి ఈ పృథివీప్తేజో వాయు ఆకాశముల యొక్క పరమార్థం ఏమిటండి ఉంది సత్త అది దేవుడు ఆ సత్తే దేవుడు ఇప్పుడు చెప్పండి దేవుడు ఎక్కడున్నాడు పైన ఉన్నాడో ఎక్కడున్నాడు ఇక్కడ ఉన్నాడు పైన ఉన్నాడు కాలు కింద ఉన్నాడు నెత్తి మీద ఉన్నాడు లోపల ఉన్నాడు బయట ఉన్నాడు ఎక్కడ ఉందో అక్కడ ఉన్నాడు ఉందియే ఉనికియే తాను ఉన్నాడు అందు అందుకోసమే ఎందు గలడు అందులేడని సందేహము వలదు ఎందెందు వెదికి చూచినా అందే గలడు చక్రి దానవాగ్రణి వింటే వింటే అంటే విన్నావా అర్థం ఉండాలి వింటే అంటే వింటే అంటే ఇఫ్ ఇఫ్ అని కాదు విన్నావా జానవాగ్రని వింటే కాబట్టి ఆ సద్రూపంగా ఆ పరమార్థం పరమాత్మ ఉన్నాడు ఓకే అది క్షేత్రం చెప్పేశాం ఇక క్షేత్రజ్ఞుడు జ్ఞానము జ్ఞానములన్నింటిలో పరమార్థమేమిటి చిత్ జ్ఞానములన్నింటిలో పరమార్థము చిత్ చైతన్యము ఇప్పుడు శబ్దజ్ఞానము రూప జ్ఞానము రసజ్ఞానము గంధజ్ఞానము స్పర్శ జ్ఞానము ఘటజ్ఞానము పటజ్ఞానము పుష్పజ్ఞానము కుడ్య జ్ఞానము కుడ్యం అంటే గోడ ఇలాగే ఇన్ని జ్ఞానాలన్నింటిలో ఏముందండి చిత్ జ్ఞానమున్నది చిత్ ఆ చిత్ అది ఈ సత్ ఈ అభేదమే తప్ప భేదము లేదు ఆ సఛిత్ పరమాత్మయే ఈ పరా అపరా ప్రకృతులన్నీ నిండి ఉన్నాడు పరమాత్మ కంటే భిన్నంగా మరొకటి వేరే ఏమీ లేదు అర్థమైందండి మత్తపరతరం నాణ్యించిదస్తి ధనంజయ అంతవరకు చూద్దాము మత్తపరతరం మత్తపరమేశ్వరా పరాతరం అన్యత పరమేశ్వరుని కంటే వేరుగా మరి ఒకటి నా ఇది లేదు ఇప్పుడు చూడండి పర ఎందుకు పరమేశ్వరుని కంటే వేరుగా మరొకటి ఎందుకు లేదు పరమేశ్వరుడే ఉపాదాన కారణము పరమేశ్వరుడే నిమిత్త కారణము కనుక ఇప్పుడు జగత ప్రభవ జగత్తు యొక్క ప్రభవ పుట్టుక ఎక్కడ నుండి ఈశ్వరాత్ ఈశ్వరంలో జగ ప్రళయ మళ్ళీ జగత్తు ఈ ఎక్కడ కలిసిపోతుంది ఈశ్వరంలో కలిసిపోతుంది ఇప్పుడు ఇది ఎలాగంటే చెట్టు ఆకు తీసుకోండి దీనికి వ్యతిరేక దృష్టాంతం చెప్తున్నా అంటే ఇలా కాదు సుమా చెప్తున్నా ఇప్పుడు వృక్షము ఆకు పత్రము వృక్షాత్ పత్రం ప్రభవతి ఇప్పుడు ఆకు ఉంది ఆకు యొక్క ప్రభవము ఏమిటి వృక్షం ప్రభవ ప్రళయ కదండి మీరు రెండు పదాలు చూస్తున్నారు ప్రభవ అంటే దేని నుంచి పుట్టిందో అది ప్రభవ ప్రళయ దేంట్లో కలిసిపోతుందో అది ప్రళయ ఇప్పుడు వృక్షాత్ పత్రం ప్రభవతి చెట్టు నుండి ఆకు పుట్టును కానీ ఆకు విలీనమైపోవడం అంటే లేకుండా పోయినప్పుడు చెట్టులోకి వెళ్తుందా వెళ్ళదు వృక్షాత్ పత్రం పతతి చె నుంచి పడిపోయి విడిపోతుంది ఇప్పుడు జగత్తు ఈశ్వరు నుంచి పుట్టింది ప్రళయంలో ఈశ్వరు నుంచి విడిపోతుందా లేకపోతే ఈశ్వరంలో కలిసిపోతుందా ఈశ్వరంలో కలిసిపోతుంది కాబట్టి చెట్టు కంటే ఆకు వేరుగా ఉంది అని మనం చూడగలుగుతాం కానీ ఈశ్వరుడి కంటే జగత్తు వేరుగా లేదు అంటే మరి ఏమండ జగత్తులో మంచి ఉంది చెడు ఉంది కదా ఇక్కడ సమస్య వస్తుందండి వేదాంతములో ఆ సర్వ సర్వ రూపంగా ఉండే తత్వాన్ని తెలుసుకోవటంలో మనిషికి అజ్ఞానం ఇక్కడే అడ్డు వస్తుంది ఇప్పుడు సపోజ్ నేను పాఠం ఎలా చెప్పానంటే చెప్పా ఇలా చెప్పాను అనుకోండి ఈ లోకంలో మంచి ఉంది చెడు ఉంది అంటే మంచివాళ్ళు ఉన్నారు చెడ్డవాళ్ళు ఉన్నారు మంచివాళ్ళు దేవుడి యొక్క అంశ చెడ్డవాళ్ళు దేవుడితో సంబంధం లేదు వాళ్ళు వేరు అని చెప్పారనుకోండి చెప్పారంటే మరి సర్వం ఖల్విధం బ్రహ్మానేది కుదురుతుందా కుదారు ఒక ఆయన పాఠం చెప్తున్నారు ఆయన ఏమైనా పాఠం చెప్తున్నారంటే చూడండి ఇప్పుడు ఆరు మాసాలు శీతకాలం వస్తుంది ఈ శీతకాలంలో దేవుడు నిద్రపోతాడు ఆయన పడుకుని నిద్రపోతాడు కాబట్టి దేవుడు తెలివిగా ఉంటే ఈ రాక్షసులందరూ నోరు మూసుకుని పడి ఉంటారు ఆయన నిద్రపోతే వీళ్ళందరూ విజృంభిస్తారు ఈ రాక్షసులు దుష్టులు దుర్మార్గులు వాళ్ళు విజృంభిస్తే మనం భక్తులం దేవుడు భక్తులం మనం ఆ రా మరి భక్తుడైతే మరి రాక్షసుల్ని తట్టుకొచ్చుక మనం తట్టుకోలేము భక్తుడు ఊరికే చక్ర అవి తినేసి మూల కూర్చొని భజన ఉపయోగిస్తారు తప్పిస్తే రాక్షసుల్ని వాటిని భక్తుడు తట్టుకోలేడు వాళ్ళందరినీ చంపి పూచి ఎవడిది దేవుడిది కాబట్టి భక్తుడు చేస్తాడు రాక్షసులు మొత్తినప్పుడల్లా వెళ్ళి దేవుడి దగ్గర మొరపెట్టుకుంటాడు అంతే అంతే కదండి అదిగో వాడు నిన్ను మొత్తస్తున్నాడు బాబోయ్ రావణాసురుడు మొత్తేస్తున్నాడు ఓకే నేను వాడిని చంపుతాను రావణాసురుణ్ణి చంపాడు ఇప్పుడు మకరాసురుడు మొత్తుతున్నాడు పోనీ వాడిని చంపుతాను ఇప్పుడు మహిషాసురుడు మొత్తుతాడు వాడిని చంపుతాను ఇప్పుడు మళ్ళీ నరక ఎవడో అసురుడు మొత్తుతోనే ఉంటాడు దేవుడు వాళ్ళని చంపుతూనే ఉండాలి ఇప్పుడు దేవుడు నిద్రపోతున్నాడు నిద్రపోతున్నాడు కాబట్టి మీరేమో చాలా కాషస్గా ఉండాలి ఎందుకంటే అసురులు ఉన్నారు చుట్టూ వీళ్ళు మన మీద దండయాత్ర చేస్తారు దేవుడు కాపాడుతాడు అంటే పాపం ఆయన నిద్రపోతున్నాడు కాబట్టి ఆయన మళ్ళీ నిద్రలేస్తాడు ఆరు మాసాలతో ఆరు మాసాలు అక్కర్లేదు రెండు మాసాల్లో నిద్రలేస్తాడు శయనం చేస్తున్నాడు ఏకాదశి నాడు పడుకుంటాడు మళ్ళీ ఇంకో ఏకాదశి నాడు లేస్తాడు ఈ మధ్య రెండు మాసాలు మనం గూఢంగా ఎక్కడో తోట రహస్యంగా తలుపులు వేసుకుని అలా నారాయణ నారాయణనో లేకపోతే రామా రామానో శివ మళ్ళీ ఇలా అనుకుంటూ మనం జాగ్రత్తగా కాలక్షేపం చేసేస్తే మళ్ళీ దేవుణ్ణి నిద్రలేచాక ఈ రాక్షసులందరినీ కూడా మొట్టు పెట్టేస్తాడు అని చెప్పారు పాఠం ఈ పాఠంలో సర్వం కల్విదం బ్రహ్మాన్నది ఫిట్ అవుతుందా చెప్పండి ఫిట్ కాదు ఎలా ఫిట్ చేస్తారు దాన్ని సర్వం బ్రహ్మ కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణుడు ఏమంటున్నాడు నికృష్టము ఉత్కృష్టము మంచి చెడు ధర్మము అధర్మము పుణ్యము పాపము అని ఇలాంటి విభాగాలన్నీ చేసి కూర్చున్నావు నువ్వు ఈ విభాగాలన్నీ నీ మనస్సు కల్పించినది తప్ప వాస్తవం కాదు నాకంటే నువ్వు గొప్పదనుకున్నది నేనే నా నీతో సమానం అనుకున్నది నేనే నీకంటే నికృష్టం అనుకున్నది నేనే నాకంటే భిన్నంగా ఏదీ లేనేలేదు అని చెప్తున్నాడు ఆయన నామరూపాలు భిన్నములైన తత్వము ఒకటే దీనికి బృహదారణ్యకంలో నగారా దృష్టాంతాన్ని ఇచ్చారు దుందుభి దుందుభి అంటే నగారా అంటారు డ్రమ్ పెద్ద డ్రమ్ముని మోగిస్తారు ఈ పెద్ద డ్రమ్ముని మోగించేప్పుడు మీకు శబ్దం పుడుతుంది కొన్ని శబ్దాలు ఆ మోగించే పద్ధతిని బట్టి ఆనందాన్ని కలిగిస్తే ఆ శబ్దంలో ఆనందంతో నృత్యాన్ని చేయొచ్చు మరికొన్ని శబ్దాలు భయాన్ని కలిగించి ఉనుకును పుట్టిస్తాయి కానీ వాస్తవంలో ఈ ఆనందాన్ని కలిగించే శబ్దాలు నృత్యాన్ని కలిగించే శబ్దాలు ఒకే నగారా నుంచి పుట్టుకొస్తున్నాయి ఆ నగారా వాయించేవాడు ఒకడే ఆ చేతనుడు ఒక్కడే అదేవిధంగా ఈ జగత్తులో ధర్మము అధర్మము మంచి చెడు అనే సర్వము కూడా ఆ పరాప్రకృతి ఆ పరాప్రకృతి నగారా వాయించేవాడు నగారా సో ఆ రెండూ కూడా కలిసి ఆ పరమేశ్వరుడు నుంచే వస్తుంది కాబట్టి పరమేశ్వరుడే ధర్మం రూపంలో ఓ చోట ప్రకటన అవుతున్నాడు ఆయనే దాని విరుద్ధమైనటువంటి రూపంలో కూడా ఆయనే ప్రకటన అవుతున్నాడు శ్రీరాముని ఆత్మ రావణుని ఆత్మ ఒకే పరబ్రహ్మ అని ఈ విధంగా ఇక్కడ మనం అర్థం చేసుకుంటాం కాబట్టి దీంట్లో ఇంకో చిన్న రహస్యం ఉంది అదేంటంటే ఇప్పుడు మనకి సంసారంలో మనల్ని బంధించేదేమిటి అపరాప్రకృతి అనర్థకరి సంసార బంధనాత్మిక అని భాష్యకారులు చెప్పారు కదా అపరాప్రకృతి మనల్ని బంధిస్తుంది మనల్ని సంసార బంధం నుంచి విముక్తి చేసేదేమి పరాప్రకృతి క్షేత్రజ్ఞ రూపంగా ఉంటే సంసార బంధం నుంచి విముక్తి కలుగుతుంది కాబట్టి మనం ఏం చేయాలి అపరాప్రకృతి యొక్క బంధం నుంచి బయటపడాలంటే పరాప్రకృతిని శరణువేడవలెను చేతనే ఆయన సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం రజ ధర్మాన్ పరిత్యజ్య అంటే ధర్మాన్ అధర్మాంశ్చ పరిత్యజ్య అని అర్థం అధర్మాన్ని విడిచిపెట్టి ధర్మాన్ని విడిచిపెట్టి నన్ను ఒక్కడిని శరణు వేడు ఎందుకంటే ధర్మాధర్మములు రెండూ కూడా అపరాప్రకృతిలో భాగంగా ఉంటాయి ఆ రెండింటినీ కూడా విడిచిపెట్టి రెండు బంధిస్తాయి వాటికి అతీతంగా ఆ చైతన్యతత్వమైన పరమాత్ పరమేశ్వరుణ్ణి ఆత్మరూపంగా శరణు వేడుట మాం మాం అంటే నన్ను అంటే ఆత్మరూపంగా శరణువేడుట కాబట్టి పరాప్రకృతిని శరణు వేడితే అంటే ఈశ్వరుణ్ణి చేతన రూపుడైన ఈశ్వరుణ్ణి శరణు వేడితే జడ రూపమంగా ప్రకటమైన అపరాప్రకృతి యొక్క బంధం నుండి మనం విముక్తిని పొందగలుగుతాము ఇది ఈ మొత్తం చర్చలో వచ్చినటువంటి ఒక నిర్ణయము మంచిది ఇప్పుడు భాష్యకారులు ఏమంటారు చూడండి పరతరం అన్యత్ కారణాంతరం కించిన్నాస్తి నా ఈ జగత్తుకి ఏ కారణం నువ్వు చెప్పుకున్నా అన్ని కారణాలు నేనే నిమిత్త కారణం ఎవరు నేనే ఉపాదాన కారణం ఎవరు నేనే సో అన్నీ నేనే సమవాయకార ఈ తార్కికులు అలా అంటారు సమవాయ కారణం అది నేనే అసమవాయకం అది నేనే నువ్వు ఇంకా ఏదైనా రకాల కారణాలను డిఫైన్ చేసుకుంటే అవి కూడా నేనే ఇప్పుడు మొట్టమొదట కొంచెం ఇటు చెప్తారు కానీ ఫైనల్గా ప్రెస్ చేస్తే నేనేం చెప్పేస్తారు శివుడికి పార్వతితో వివాహం అవుతోంది పురోహితుడు అడిగాడు ప్రవర చెప్పేపుడు హెమయానీ పేరేవిటని అడిగాడు పెళ్ళికొడుతుంది శివ అని చెప్పుకోకుండా ఓకే శివుడు వరుడు మీ తండ్రి పేరేవిటను అడిగాడు బ్రహ్మదేవుడు అని చెప్పాడు ఓకే బ్రహ్మదేవుని యొక్క పుత్రుడు మీ తాత పేరేవిటని చెప్పాడు విష్ణువు అని ఓకే విష్ణువు యొక్క పౌత్రుడు పురోహితుడికి మూడు తరాలు కావాలి మూడో తరం కావాలి విష్ణువు యొక్క తండ్రి ఎవరు అండి అంటే ఏం చెప్పాడు అది నేనే అని చెప్పాడు వాళ్ళ గిరిగిరా తిరిగి నేను నేనే చెప్పకుండా ఆగాడు ఇంకా తప్పనిసరి అయినప్పుడు నేనే అదేమిటి పురోహితుడికి అర్థం కాదు అది నువ్వే నీకెందుకు నువ్వు చెప్పేసి కానీ పెళ్ళి కానీ కాబట్టి శివుని పౌత్రుడు శివుని ప్రపౌత్రుడు విష్ణువు యొక్క పౌత్రుడు బ్రహ్మదేవుని పుత్రుడు అయిన శివునకు పార్వతీదేవితోటి కళ్యాణము మరి పార్వతి ఎవరు ఆవిడే నేనే శివుడికి పార్వతికి అభేదం కదండీ అర్ధాంగంటేదే కదా అభేదమే శివుడు పార్వతి శివుడు లేడు శివుడు లేదే శక్తి లేదు అది నేనే పార్వతి అపరాప్రకృతి ఆయన పరాప్రకృతి అది నేనే శాక్తీయులు ఏమంటారంటే ఎవరు మీరు తిరగేశారు ఇలా చెప్పుకోండి పార్వతే పరాప్రకృతి శివుడే అపరాప్రకృతి పోతే ఎలాగే కానీ ఓకే గోహెడ్ అల్టిమేట్గా సర్వము ఈశ్వరుడే ఈశ్వరుని కంటే భిన్నంగా మరేమీ లేదు ఇక రెండు అది మొదటి వాక్యం అయిపోయింది భాష్యం అహమేవ జగత్నం నేనే జగత్కారణము అని ఇత్యర్థ ఇప్పుడు ఓ ప్రశ్న అడిగారు పరాప్రకృతి నా నేను ఉడికే ఇలా సాగతిస్తూ ఉంటాను డౌట్ బేర్ విత్ ఇట్ అంటే ఇంకా మనం పాఠం పూర్తయ్యేపటికి ఇంకా దాంట్లో ఏం మిగలకూడదు థరో ఎగ్జామినేషన్ ఎనాలిసిస్ ఎనీవే ఏమంటే పరాప్రకృతి అపరాప్రకృతి ఈశ్వరం నుంచి వచ్చాయి అని చెప్పారు అహమేవ ప్రభవ కృత్సస్య జగత ప్రభవ ఈ జగత్తుకంతకీ నా పుట్టింది అని చెప్పారు అంటే ఇప్పుడు ఏమైంది ఈశ్వరుడు కారణము జగత్ కారణమయ్యాడు అప్పుడు జగత్ ఏమైంది కార్యమైంది అయితే మరి ఏమండ కారణానికి కార్యానికి తేడా ఉందా లేదా భేదముందా లేదా తార్కికులు ఏమంటారంటే కారణము వేరు కార్యము వేరు వేరు వేరంటే మొక్క వేరు కాదు భిన్నము అని అర్థం ఏ హై ఓ అలగ్గహయ్ అలా చెప్తారు ఎందుకని వీడు అన్నీ ఏకం పాకం చేసి అద్వైతం చెప్పేస్తున్నాడు భేదం నిలబెట్టాలి అని వాళ్ళ సమస్య ఎందుక నీకు ఆ భేదం మీద అంత ప్రేమ ఎందుకంటే భక్తి ఉండాలంటే భేదం ఉండాలి కదా అని వాళ్ళ సమస్య భక్తి ఉండాలంటే భేదం ఉండాలి ఏం పోనీ భక్తి ఉండాలంటే అభేదం ఉండకూడదా అభేదంలో భక్తి కుదరదా ఎవరు చెప్పారు నీకు నిజానికి భక్తి యొక్క సూక్ష్మంగా చూస్తే అభేదమే ఉంటుంది భక్తిలో స్థూలంగా చూసినప్పుడు భేదం ఉంటుంది వెంకటేశ్వర స్వామి నేను చెప్పాను మొన్న మీకు వెంకటేశ్వర స్వామిని దర్శించినప్పుడు వీడిక్కడున్నాడు ఆయన అక్కడ ఉన్నాడు భేదము దీన్ని స్థూల అంటారు స్థూల అంటే మూఢబుద్ధి అర్థం కానీ సూక్ష్మంగా మీరు చూసినట్లయితే ఇప్పుడు వెంకటేశ్వర స్వామిని దర్శించినప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి వీడిలో వీడు వెంకటేశ్వర స్వామిలో విలీనమైపోతారు అది దర్శనం అంటే కాబట్టి సూక్ష్మంగా చూసినప్పుడు ఆ భేదమే ఉంటుంది కనుక భక్తి కోసం భేదాన్ని పెట్టి చెప్పక్కర్లా పొలండి అది జగత్ కారణం ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈశ్వరుడు కారణము జగత్తు కార్యము కారణ కార్యములకు భేదం ఉందంటవా లేదంటవా అని ఒక ప్రశ్న దానికి శ్రీకృష్ణుని సమాధానం ఏమిటి లేదు మత్హ పరతరం అన్యత్ నాస్తి అన్యత్ ఇతరము జగత్తు నాకంటే భిన్నంగా లేదు మొత్తా అంటే కారణమైన నాకంటే కార్యమైన జగత్తు భిన్నంగా లేదు అని కారణ కార్యముల యొక్క అభేదాన్ని ఈ శ్లోకం చెప్తోంది నిన్న బ్రహ్మసూత్రాల్లో తదనన్యత్వ ఆరంభణ శబ్దాదిభ్య అనే సూత్రం చేత అనన్యత్వాన్ని చెప్పారు అంటే కారణము కంటే కార్యము భిన్నముగా లేదు అది అనన్యం అనన్యమని అంటారు ఎందుకంటే భిన్నంగా ఉందనే భ్రమ ఉంటుంది అజ్ఞానికి ఆ భ్రమని పోగొట్టడం కోసం భిన్నముగా లేదు అని చెప్తారు భ్రమని పోగొట్టడమే ఇప్పుడు ఐక్యాన్ని ఏమీ సాధించక్కర్లా భేదబుద్ధి నిరాకరణం చేస్తే సరిపడ ఆ వాక్యం కాబట్టి జగత్ కారణము నేనే అంటే జగద్రూపముగా ప్రకటమైన కారణము నేనే హే ధనంజయా ఇప్పుడు రెండో భాగం చూడండి మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ ఆ ప్రోతం అన్నది చాలా గొప్ప పదం అది వేదం నుంచి వచ్చింది ఓతప్రోత రెండు కలిసి ఉంటాయి ఓతప్రోత భావము ఈ ఓతప్రోత అనే సంస్కృతానికి వెబ్ వెఫ్ట్ అది ఇంగ్లీషు వెబ్ అండ్ వెఫ్ట్ సంస్కృతం తానాబానా సంస్కృతం కాదు హిందీ తానాబానా తానాబానా మీరు వినుంటారు అది వెబ్ అండ్ వెఫ్ట్ తానాబానా తెలుగు పడుగు పేక అది తెలిసిందండి ఇది నేతనేసి వాళ్ళ పరిభాష వాళ్ళ భాషది ఇప్పుడు ఉత్తరీయం ఇదే ఉత్తరీయం కదా ఈ ఉత్తరీయం ఏమిటండి పడుగు పేక అది ఉత్తరీయం ఇప్పుడు ఒక ఒక చర్చ పడుగుపేక కంటే భిన్నంగా ఉత్తరీయం అనేది ఏమైనా ఉందా సమాధానం లేదు అని చెప్పాలి తార్కికుడు ఏమన్నాడంటే పడుగుపేక కారణము ఉత్తరీయం కార్యము కారణం కంటే కార్యము భిన్నము అన్నాడు అంటే పడుగు పేక కంటే ఉత్తరీయం వేరే ఉందన్నమాట అది తార్కికుల లెక్క అంటే ఇప్పుడు దానికి సమాధానం ఏమని చెప్పారంటే ఆయన ఉత్తరీయం తీసుకునే ఒకవైపు నుంచి ఒకళ్ళు పడుగు తీసేసుకోండి ఇంకొకళ్ళు పేక తీసేసుకోండి మిగిలిన ఉత్తరీయం ఆయన బుధాన్ని పారైనా ఆయన చేసుకుని వెళ్ళిపోతాడు అని అన్నారు అంటే అర్థం ఏంటండి పడుగు పేక తీసేస్తే ఉత్తరీయం ఉండదు ఇంకా పోనీ దోవతి ఉంటుందా అది ఉండదు షర్టు అది ఉండదు శిరోవేష్టనము తలపాగా అది ఉండదు కర్చీఫ్ అది ఉండదు ఏది ఉండదు అండి ఏది ఉండదు పడుగు పేక లేకపోతే ఏది ఉండదు అపరాప్రకృతి పరాప్రకృతి లేకపోతే ఏది ఉండదు కాబట్టి ఈ జగత్తంతా కూడా నాయందు ఓత ప్రోత భావముతో నిండి ఉన్నది ఇప్పుడు హృదార్ వస్తుంది సో గార్గి యాజ్ఞవల్క్య సంవాదంలో వస్తుంది అని గుర్తున్నాడు ఈ పృథివి దేనియందు ఓతప్రోతభావంతో నిండి ఉన్నది జలములయందు జలములు దేనియందు ఓతప్రోతభావంతో ఉన్నాయి తేజస్సుందు అగ్ని తేజస్సు దేనియందు ఓతప్రోతభావంతో ఉన్నది వాయువునందు వాయువు దేనియందు ఓతప్రోతభావంతోన్నది ఆకాశమునందు కస్మిన్నాకాశ ఓతశ్చ ప్రోతశ్చ అనే వాక్యం అక్కడ బృహదారణోపనిషత్తుల ఆకాశము దేనియందు ఎందు ఓతప్రోతభావంతో ఉన్నది మనస్సును మనస్సు దేనియందు ఓతప్రోత భావంతో ఉన్నది పరమాత్మ ఎందు కాబట్టి ఈ సకల జగత్తు కూడా మనోబుద్ధి అహంకారముల్ని మనస్సు అని కలిపేసి చెప్పారు ఇక్కడ ఐదు ప్లస్ మూడు దాన్ని కాబట్టి సకల జగత్తు కూడా ఈశ్వరుని ఎందు పడుగుపేక రూపముగా అల్లుకొని ఉన్నది దాన్ని రివర్స్ చేసి చెప్పుకోవచ్చు ఈశ్వరుడు సకల జగత్తునందు పడుగు పేక రూపముగా అల్లుకొని ఉన్నాడు పడుగు ఈశ్వరుడే పేక ఈశ్వరుడే దీని ఐన్స్టైన్ కూడా దీన్నే ఆయన బాగా చెప్పాడు ఆయన ఏమన్నాడంటే ఈ జగత్ ఒక క్యాన్వాస్ అన్నాడు క్యాన్వాస్ అంటే చిత్రం చిత్రం గీస్తాడు చిత్రకారుడు చిత్రాన్ని గీస్తాడు కుంచతో దీని మీద గీస్తాడు ఒక వస్త్రం మీద గీస్తాడు క్యాన్వాస్ ఇప్పుడు నేను ఒక చిత్రాన్ని చూశాను ఆ చిత్రం ఏంటంటే వస్త్రంతో ఆ దారాలని అమర్చి ఆ చిత్రం వచ్చిట్లా చేస్తారు అక్కడ ఇంకా రంగులు కుంచులు ఉండవు సెల్ఫ్ డిజైన్ అని సెల్ఫ్ డిజైన్ అని చూసారా అది అలా ఇప్పుడు మన మేస్టార్ స్వెటర్ ఉంది చూడండి ఆయన చక్కటి స్వెటర్ వేశారు ఆ స్వెటర్లో ఇక్కడ మెట్లు మెట్లు డిజైన్ ఉంది అదే ఆ డిజైన్ సెల్ఫ్ డిజైన్ ఉంటారు మీకు అర్థమైందండి సెల్ఫ్ డిజైన్ అంటే నేను ఒకచోట ఒక సెల్ఫ్ డిజైన్ ఇచ్చినటువంటి ఒక వస్త్రాన్ని చూశాను చాలా గొప్ప సెల్ఫ్ డిజైన్ దాంట్లో మహాత్మా గాంధీ గారు ఆయన కర్ర ఆయన కళ్ళజోడు అన్నీ ఉన్నాయి ఆయన దండి సత్యాగ్రహానికి వెళుతూ ఉన్న బొమ్మ సెల్ఫ్ డిజైన్ ఇప్పుడు ఈ గాంధీ గారు అంటే ఎవరండి పడుగు పేక అర్థమైందా మీకు పడుగు పేక తప్ప ఇంకేంద ఆయన చేతిలో కట్టే ఏమిటి పడుగుపేక ఆయన కళ్ళతోడు ఏమిటి వాడు అంత పడుగు పేక దఫ్ గేరీ లేదు అక్కడ అలాంటిది ఇంకో చిత్రం చూశాను ఇలాంటిదే రామరావణ యుద్ధం బొమ్మది దాంట్లో ఉన్న రాముడు ఎవరు పడుగుపేక రావణుడు అదేమిటండి రాముడు రావణుడు కూడా పడుగు పేక ఎలా రావణుడు రాక్షసుడు రాముడు అవతార మీరు రెండింటినీ ఒకే చోట కట్టేస్తున్నారే పడుగుపేక అని మరి అదే వేదాంతం అంటే వేదాంతం అంటే అన్నింటినీ నూరేసి ఉపమర్దం చేసేసి మింగేసి కూర్చుంటాడు వేదాంతి ఏముందంటే అహం బ్రహ్మాస్మి ఎలా మరి అర్పణం హవిస్సు అగ్నిహోత్రం ఇవన్నీ బ్రహ్మా అర్పణం బ్రహ్మ హవిహి బ్రహ్మాగ్నవు బ్రహ్మణాహుతం స్వర్గం బ్రహ్మ యువతే బ్రహ్మ చేసేసి ఆ బ్రహ్మ నోట్లో పారేసుకుని అహం బ్రహ్మాస్మి కాబట్టి రాముడు పడుగుపాక రావణుడు పడుగుపాక కోతులు పడుగుపాక బాణాలు పడుగుపాక సర్వము ఓతప్రోతము తప్ప ఇంకా వేరే ఏమీ లేదు ఐన్స్టైన్ ఏమన్నాడంటే ఈ క్యాన్వాస్ జగత్ అనే క్యాన్వాస్కి స్పేస్ టైం పడుగుపేక అన్నాడు మనోళ్ళు అలాగే చెప్పారు కాలస్వరూపుడు ఆకాశస్వరూపుడు ఈశ్వరుడు కాలము ఆయనే ఆకాశము ఆయనే మీరు పర్వతము అన్నారనుకోండి పర్వతం దేంట్లో ఉంది కాలంలో ఉంది ఆకాశంలో ఉంది ఆకాశము కాలము లేకుండా పర్వతం ఉంటుందా ఆకాశము కాలము లేకుండా ఘటం ఉంటుందా ఏది ఉండదు కాబట్టి ఆకాశము కాలము అనే పడుగు పేకల ఎందు సకల పదార్థములు అనే జగత్తు విస్తరించి ఉన్నది కనుక సకల జగత్తు కూడా ఈశ్వరుని ఎందు భావముతో నిండి ఉన్నది ఇది మళ్లీ శనివారం క్లాస్ లో ఫినిష్ చేద్దాం ఈ శ్లోకాన్ని ఓం పూర్ణముదూర్ణమి పూర్ణాత్ పూర్ణముద్య పూర్ణశ